ఎవరు తలంచవద్దు అప్పుడు కూడా ఒళ్ళు తెలిసే వ్యవహరించానన్న విషయం పాఠకులు గ్రహించే ఉందరని భావిస్తున్నాను కొంత ఆత్మశోధన జరిగిన తర్వాతనే ఆ వ్యామోహం తొలగిపోయింది నేను ఖర్చు ప్రతి పైసా ఖర్చు రాశాను ప్రతి చిన్న వ్యయం అనగా కారు ఖర్చు తపాలా ఖర్చు వార్తాపత్రిక నిమిత్తం వెచ్చించే ఒకటి రెండు పౌండ్లు మొదలగాగల వాటన్నింటినీ పుస్తకంలో వ్రాసి పడుకునే ముందు వాటిని సరిచూసుకునేవాణ్ణి ఆ అలవాటు ఇప్పటికీ నాకు ఉన్నది దీనివల్ల అనేక ప్రయోజనాలు కలిగాయి లక్షలాది రూపాయల ధర్మాదాయం నా చేతుల మీదుగా ఖర్చవుతూ ఉండేది శాఖోపశాఖలుగా అనేక విషయాలకు ధనం ఖర్చు మితంగాను సరిగాను ఖర్చు చేశాను ప్రతిరోజు మిగులు చూశానే కానీ తగులు చూపలేదు ఈ విషయం ప్రతివారు శ్రద్ధతో గమనించి తనకు వచ్చే ప్రతి పైసకు తాను ఇచ్చే ప్రతి పైసకి లెక్క రాసి పెడితే చివరకు నావలనే తప్పక మేలు పొందగలరు ఇది తథ్యం ఎంతో జాగ్రత్తగా ఆదాయ వ్యయాలు వ్రాస్తూ ఉన్నందున ఖర్చు తగ్గించుకోవటం అవసరమని తెలుసుకోగలిగాను పద్దు పుస్తకం చూసుకుంటే అందు ఎక్కువగా కనిపించాయి నేను ఒక కుటుంబంతో కలిసి ఉంటున్నందున వారికి ప్రతివారం కొంత డబ్బు ఇవ్వవలసి వచ్చింది మర్యాద కోసం ఆ కుటుంబం వారితో కలిసి డిన్నర్లకు వెళ్లవలసి వచ్చేది అప్పుడు ఖర్చు నేనే భరించవలసి వచ్చేది అందుకు కారణం ఆ దేశంలో డిన్నర్లకు పిలిచిన ఆమె స్త్రీ అయితే పురుషుడే వ్యయం భరించాలి ఆ కుటుంబం వారికి ప్రతివారం ఇచ్చే సొమ్ములో ఆ డిన్నర్ ఖర్చు తగ్గించుకోరు అదనంగా ఆ ఖర్చు భరించవలసిందే లెక్కలు చూశాక ఈ ఖర్చు తగ్గించుకోవచ్చునని నాకు తోచింది ఈ విధంగా దుబారా ఖర్చు చేస్తున్నందున నేను ధనికుడననే అపోహ కూడా జనానికి కలుగుతున్నదని తోచింది ఈ కుటుంబంతో పాటు ఇక ఉండకుండా ప్రత్యేకంగా గదులు అద్దెకు తీసుకుని నిర్ణయించుకున్నాను నేను చేయవలసిన పనులకు అనుకూలంగాను సమీపంలోనూ ఉండే చోటుకు మారాలని భావించాను దానివల్ల అనుభవం గడించవచ్చునని అనుకున్నాను పని ఉన్న చోటుకు తేలికగా గంటలో నడిచి వెళ్లేందుకు వీలుగా దగ్గరలో గదులను అద్దెకు తీసుకున్నాను అందువల్ల కార్ల బాడుగా వగైరా తగ్గింది ఇది ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్ళేవాడిని అందుకు బాడుగ క్రింద కొంత సొమ్ము ఖర్చు పెట్టవలసి వచ్చేది ఇప్పుడు అది తగ్గింది కానీ నడిచి వెళ్లాలంటే కొంతకాలం పడుతున్నది ఈ విధంగా ప్రతిరోజు చాలా దూరం నడుస్తుండటం వల్ల నాకు జబ్బులు రాకపోవటమే కాక చాలా వరకు శరీర దృఢత్వం కూడా కలిగింది నేను రెండు గదులు కిరాయికి తీసుకున్నాను ఒకటి కూర్చునేందుకు రెండవది పడుకునేందుకు నేను చేసిన మార్పుల్లో ఇది రెండవ దశ అని చెప్పవచ్చు మూడవ మార్పు కూడా త్వరలోనే వస్తుంది ఈ విధంగా ఖర్చు సగం తగ్గిపోయింది కానీ సమయము బారిస్టర్ పట్టా కోసం ఎక్కువగా చదవవలసింది ఏమీ ఉండదని తెలిసి ధైర్యం కలిగింది కానీ నా ఇంగ్లీష్ భాషా జ్ఞానం సరిగా లేదు అందుకు బాధగా ఉండేది బిఏ పూర్తి చేసుకో ఆ తర్వాత రా అని శ్రీ లేలీగారు అన్న మాటలు గుచ్చుకుంటున్నాయి బారిస్టర్ కావటం కోసం ఇంకా అదనంగా చదవాలి ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ కోర్సులను గురించి తెలుసుకున్నాను చాలా మంది మిత్రుల్ని కలిశాను అక్కడికి వెడితే ఖర్చు చాలా అవుతుందని పైగా కోర్సు చాలా పెద్దదని కాలం బాగా లాగుతుందని తెలిసింది మూడు సంవత్సరాల మించి నేను ఇంగ్లాండ్లో ఉండటానికి వీలులేదు నీవు పెద్ద పరీక్ష పాస్ అవ్వాలనుకుంటే లండన్ మెట్రికులేషన్లో కూర్చోవు అయితే బాగా కష్టపడవలసి వస్తుంది సామాన్య జ్ఞానం బాగా పెరుగుతుంది ఖర్చు ఏమీ ఉండదు అని ఒక మిత్రుడు చెప్పాడు ఈ సలహా నాకు నచ్చింది కానీ కోర్సు చూసేసరికి భయం వేసింది లాటిన్ మరియు మరో భాష తప్పనిసరిగా నేర్చుకోవాలి లాటిన్ ఎలా నేర్చుకోవటం వకీలకు లాటిన్ భాషా జ్ఞానం చాలా అవసరం లాటిన్ తెలిసిన లా గ్రంథాలని తేలికగా అర్థం చేసుకుంటాడు అంతేకాక రోమన్ లా పరీక్ష ఒక ప్రశ్నాపత్రం పూర్తిగా లాటిన్ భాషలోనే ఉంటుంది లాటిన్ నేర్చుకున్నందువల్ల ఇంగ్లీషు భాష మీద మంచి పట్టు లభిస్తుంది అని కూడా ఆ మిత్రుడు చెప్పాడు ఆయన మాటల ప్రభావం నా మీద బాగా పడింది కష్టమైన సులభమైన లాటిన్ నేర్చుకోవాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాను ఫ్రెంచి నేర్చుకోవటం అది వరకే ప్రారంభించాను దాన్ని పూర్తి చేయాలి అందువల్ల రెండో భాషగా ఫ్రెంచి తీసుకోవటానికి నిర్ణయానికి వచ్చాను ప్రైవేటుగా నడుస్తున్న ఒక క్లాస్ లో చేరాను ఆరు నెలలకు ఒక్క పర్యాయం పరీక్ష నడుస్తుంది ఐదు మాసాల గడువు ఉన్నది శక్తికి మించిన పని అనిపించింది సభ్యుడు కావాలని కృషి చేస్తున్న నేను చివరికి కష్టపడి చదివే విద్యార్థిగా మారిపోయాను టైం టేబుల్ తయారు చేసుకున్నాను ఒక్కొక్క నిమిషం మిగుల్చుకోసాగాను అయితే ఇతర విషయాలతో పాటు లాటిన్ మరియు ఫ్రెంచి భాషల్లో సైతం నైపుణ్యం సంపాదించగలంతటి బుద్ధి వికాసం నాకు కలగలేదు పరీక్షకు కూర్చున్నాను లాటిన్ లో తప్పిపోయాను విచారం కలిగింది కానీ అధైర్యపడలేదు లాటిన్ విషయంలో ఆసక్తి పెరిగింది సైన్స్లో మరొక విషయం తీసుకుందామని నిర్ణయించాను రసాయన శాస్త్రం ఒకటి ఉంది ఆ సబ్జెక్టు మీద ఆసక్తి బాగా పెంచుకోవాలని భావించాను కానీ ప్రయోగాలకు అవకాశం లేనందున అది కుదరలేదు ఇండియాలో రసాయన శాస్త్రం కూడా నేను చదివాను అందువల్ల లండన్ మెట్రిక్ కోసం రసాయన శాస్త్రం చదవాలని భావించాను ఈ పర్యాయం వెలుగు వేడి అన్న విషయాలు ఎన్నుకున్నాను అది తేలికేనని అనిపించింది పరీక్ష కోసం తయారీ ప్రారంభించాను దానితో పాటు జీవితంలో సరళత్వం తేవటం ఇంకా అవసరమని భావించాను నా కుటుంబ బీద పరిస్థితులకు ఇక్కడి నా జీవన సరళి అనుగుణ్యంగా లేదని తెలుసుకున్నాను మా అన్నయ్య బీదతనాన్ని ఆర్థికంగా అతడు పడుతున్న బాధను గురించి తలుచుకునేసరికి విచారం కలిగింది కొందరికి విద్యార్థి వేతనం లభిస్తూ ఉండేది నాకంటే సాదాగా జీవనం గడుపుతున్న విద్యార్థులు కూడా నాకు తటస్థపడ్డారు అటువంటి చాలామంది బీద విద్యార్థులతో నాకు పరిచయం ఏర్పడింది ఒక బీద విద్యార్థి లండన్ నగరంలో బీదమహల్లో వారానికి రెండు షిల్లింగుల చొప్పున సొమ్ము చెల్లించి ఒక గదిలో ఉండేవాడు లోకార్ట్లో ఉన్న చౌక ఖో దుకాణంలో రెండు పెన్నీళ్లకు కోకో రొట్టె తీసుకొని పొట్ట నింపుకునేవాడు అతడితో పోటీ శక్తి నాకు లేదు అయితే రెండు గదులు ఎందుకు ఒక్క గదిలో ఉండవచ్చు కదా ఒక పూట భోజనం స్వయంగా తయారు చేసుకుంటే నెలకు ఐదు లేక ఆరు పౌండ్లు మిగులుతాయి సాదా జీవన సరళని గురించి పుస్తకాలు చదివాను రెండు గదులు వదిలి ఒక గది మాత్రమే అద్దెకు తీసుకున్నాను వారానికి ఎనిమిది షిల్లింగులు చెల్లించాలి ఒక కుంపటి కొన్నాను ఉదయం భోజనం స్వయంగా చేసుకోసాగాను ఇరవై నిమిషాల సమయం వంటకు పట్టేది వరిగల సంకటికి కోకో కోసం నీళ్లు వెచ్చ పెట్టడానికి అంతకంటే ఎక్కువ సమయం అనవసరం కదా మధ్యాహ్నం పూట బయట భోజనం చేసేవాణ్ణి సాయంత్రం మళ్ళీ కోకో తయారు చేసుకొని రొట్టెతో పాటు పుచ్చుకునేవాణ్ణి ఈ విధంగా ఒకటి లేక ఒకటి పావు షిల్లింగుతో రోజూ పొట్టనింపుకోవటం నేర్చుకున్నాను ఇప్పుడు ఎక్కువ సమయం చదువుకు ఉపయోగించసాగాను జీవనం సరళం అయిపోయినందున సమయం ఎక్కువగా మిగిలింది రెండో పర్యాయం పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాను సాదాతనం వల్ల నా జీవితంలో నీరసం వచ్చిందని పాఠకులు భావించకొందురుగాక ఈ విధమైన మార్పుల వల్ల నా అసలు జీవితానికి బాహ్య జీవితానికి సరి సమన్వయం కుదిరింది కుటుంబ పరిస్థితులకు అనుగుణ్యంగా నా నడవడికలో నా నిత్య వ్యవహారాలలో మార్పు వచ్చింది జీవితం సత్యమయం అయింది నాకు ఆత్మతృప్తి కలిగింది రఘుపతి రాఘవ రాజరావ సీతారా రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రా